తిరుమల లీలామతం తొమ్మిదవ అధ్యాయం పుష్కరిణిలో శ్రీరాముడు వరాహపురాణం రాముల వారికి వెంకటాచలానికే గల సంబంధం గురించి రెండు చోట్ల విపులంగా చెబుతుంది ఒక సందర్భంలో బ్రహ్మాది రావణుని భార్య నుండి లోకాన్ని రక్షించమని కోరడానికి వెంకటాచలంలో ఉన్న శ్రీమహావిష్ణువైన శ్రీనివాసుని దర్శనానికి వచ్చి ప్రార్థిస్తారు వారికి శ్రీనివాసుడు అభయమిస్తాడు అదే సమయంలో దశరథ మహారాజు సంతానం లేక ఖిన్నుడై ఉన్నప్పుడు వశిష్ఠుల వారి సలహా మేరకు వెంకటాచల యాత్ర చేయడానికి వచ్చి స్వామి పుష్కరిణి స్నానం చేసి శ్రీనివాసుని స్తోత్రం చేస్తాడు చేసిన స్తోత్రం కూడా విపులంగా వరాహపురాణం చెప్తుంది స్వామి అనుగ్రహించి రాజుని రాజ్యానికి తిరిగి వెళ్లి పుత్రకామ్యష్టి యాగం చేస్తే సంతానం కలుగుతుందని వరం ఇచ్చి పంపుతాడు అలాగే దశరథుడు పుత్రకామ్యష్టి చేసి రామలక్ష్మణ భరత శత్రుఘ్నలను కొడుకులుగా పొంది రావణ సంహారానికి నాంది పలుకుతాడు ఇలా శ్రీరామ జననం వెంకటాచలంతో ముడిపడి ఉందని వరాహపురాణం చెప్తుంది ఇదే పురాణం ఇంకో సందర్భంలో రాముల వెంకటాచల దర్శనం గురించి విపులంగా చెబుతుంది అందులో సూత మహాముని సౌనకాదులకు ఇలా చెప్పాడు సీతాపహరణం తర్వాత రామలక్ష్మణులు హనుమంతునితో కలిసి సుగ్రీవునితో మైత్రి చేసి బాల్యాన్ని వధించి వానర సైన్యంతో రావణుని లంకకు బయలుదేరతారు అలా పంపా సరోవరం ఋష్యముఖం వదిలి దక్షిణానికి ప్రయాణం మొదలుపెట్టి శేషాచలానికి వస్తారు అక్కడ అంజనాదేవి రామునికి నమస్కరించి రామచంద్ర ప్రభు నేను నాలాగే ఎంతో మంది ఋషిమునులు నీ రాక ఎదురు చూస్తున్నాం మాపై దయ ఉంచి పర్వతంపైకి వచ్చి మమ్మల్ని అనుగ్రహించవలసినది అని ప్రార్థిస్తుంది సమాధానంగా రాముల నేను ఇప్పుడు తొందర పనిలో వానర సైన్యంతో సీతను రక్షించడానికి లంకకు వెళ్తున్నాను పని పూర్తి చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు తప్పక మీ కోరిక తీరుస్తాను అంటాడు అప్పుడు వినమ్రంగా ఆంజనేయ స్వామి రాముల వారితో స్వామి వానర సైన్యం ఈ దూర ప్రయాణంతో అలసిపోయి ఉన్నారు వారందరికీ కొంత విశ్రాంతి అవసరం ఈ అంజనాద్రిపై ఎన్నో ఫలవృక్షాలున్నాయి సీతల జలధారలున్నాయి వానరులకు ఎంతో ఇష్టమైన తేనె సమృద్ధిగా దొరుకుతుంది ఎలాగూ విశ్రాంతి తీసుకోవాలి కనుక ఈ అంజనాద్రి మీదే ఉండగలిగితే బాగుంటుందేమో దారిలోనే ఉంది కందమూలాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధం నీకు తెలియంది ఏమీ లేదు మీ మనస్సుకు ఇష్టం చేయండి అంటాడు ఆంతర్యం తెలిసిన శ్రీరాముడు అంజనాదేవి పుత్రుడైన హనుమంత నువ్వు అన్నట్లే కానిమ్మ సైన్యాన్ని ముందు నడువు అని వెంకటాద్రిని కొండకు ఉత్తరాన నిర్లోమా అనే బ్రాహ్మణుడు బ్రహ్మలోక ప్రాప్తి కోసం బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడట అతనికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై తప్పక నీకు బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది కానీ అది నీకు రామలక్ష్మణుల దర్శనం తర్వాత జరుగుతుంది ఇక్కడే ఉండి వారి రాకకై నిరీక్షించు అని అనుగ్రహించాడట అలా నిరీక్షించి ఉన్న నిర్మోమకు వెంకటాచలంలో రామ లక్ష్మణుల దర్శనమైంది ప్రార్థించి రామచంద్ర మీ దర్శన భాగ్యంతో నా తపస్సు ఫలించి లోక ప్రాప్తి అయ్యింది నన్ను అనుగ్రహించి బ్రహ్మలోకానికి వెళ్లడానికి అనుమతించగలరు అని కోరతాడు బ్రాహ్మణుని అనుగ్రహించి రాముడు కొండపై ముందుకు సాగుతాడు దారిలో శాపగ్రస్తులైన కొందరు యక్షులను శాప విముక్తులను చేసి అంజనాదేవి ఆశ్రమం చేరతాడు ఆకాశ గంగకు దగ్గరలో ఉన్న ఆ ఆశ్రమంలో ఆమెను అనుగ్రహించి తర్వాత స్వామి పుష్కరిణికి వెళ్తాడు అంజనాదేవి ఆశ్రమమే ఇప్పటి జాబాలి తీర్థం అంటారు హనుమంతుడు లక్ష్మణుడు సుగ్రీవుడు అంగదుడు జాంబవంతుడు నేలళ్లతో కలిసి రామచంద్రుడు స్వామి పుష్కరణి తీర్థంలో స్నానం చేస్తాడు ఈ పుష్కరణి స్వామిత్వం పోయిన వారికి స్వామిత్వం ప్రసాదించే ఇతర అన్ని రంగాల్లో జయాన్ని ప్రసాదించే ఈ పుష్కరణిలో స్నానంతో రావణ సంహారం సీతా చర విమోచన ఆ తర్వాత రాజ్య పట్టాభిషేకం విజయం రామునికి సిద్ధించాయని పురాణం రామలువారు వారు వెంకటాచలంపై ఉన్నప్పుడు కొందరు మహాత్ములైన కపులు వేంకటాచల క్షేత్రంలో తీర్థస్నానానికి వెళ్లి పాండుతీర్థ సమీపంలో ఒక గుహలోకి వెళ్లారని అందులో శ్రీ వైఖనారాయణునికి అతి సారూప్య సేవకులతో సహా దర్శనం చేసుకున్నారని వరాహపురాణం విపులంగా వర్ణిస్తుంది దర్శనం చేసుకున్న కపివీరులు మిగతా వారితో ఆ విషయం చెప్పగా మరలా ఆ గుహ కనిపించలేదని యోగ్యులకు అర్హులకు మాత్రమే ఆ వైకుంఠ ద్వారాన్ని శ్రీనివాసుడు ఆ వెంకటాచలంలో ఇచ్చారని వరాహపురాణం చెప్తుంది స్వామి పుష్కరణికి నైరుతి దిక్కున అంటే ఇప్పుడు ఆలయం ఉన్న ప్రదేశంలోనే రాముల వారికి హనుమంతుడు ఒక కుటీరం నిర్మించి తన వానరసేనతో కలిసి సేవించాడట ఈ వెంకటాచలంలో ఉన్న ఫలాలు పుష్పాలు తీర్థాలలో అందరూ ఆకలి దప్పులు తీర్చుకుని విశ్రాంతి తీసుకోగా వానరులు ఈ తీర్థాల లోపల జలకాలాడి పూలు పళ్ళు దుంపలు కందమూలాలు ఎలా సమృద్ధిగా దొరికి ఎలా ఆనందోత్సాహాలతో కేరింతలు కుట్టారో పురాణం చాలా విప్లంగా వర్ణిస్తుంది అలా ఆనందంతో తృప్తి చెందిన వానరులు లంకన ధ్వంసం చేయడానికి త్రికూటాన్ని నాశనం చేయడానికి రావణుని ఇతర రాక్షస నాయకుల్ని మొట్టు సిద్ధమని వానర నాయకులు ఎలుగెత్తి చాడుతాం వెంకటాద్రి మీద శక్తిమంతులుగా తయారైన వానరులతో రాముడు దక్షిణ సముద్ర ప్రాంతానికి పయనమవుతాడు